ేబీ వాణిని కితా సమర్పించు డిస్కో రికార్డింగ్ కంపెనీ వారి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బతుకమ్మ పాటలు మరియు పల్లె పదాలు గానం చిగుండ్ల అదిలమ్మ బృందం నిర్మాత శ్రీమతి గనౌరే యాదగిరి రావు సహ అనిల్ కుమార్ మరియు సునీల్ కుమార్ ళవ ముందుగా నిందల తువియాలో ముఖ్యాల పోషమ్మ వియాల ముందుగా నిందోాల పోషమ్మ వియాలో యాదిలో నిందల తువియాలో ఎలగిరి నరసింహ వియాల యాదిలో నిందలు ఎలగిరి నరసింహ వియాల మతిలో నిందల తువాల మామురాలిమ్ మాబురాలిమ్మ వంతటా నిందలు తు అను మళ్ళిలో వంతటా నిందవయాల కట్టకి నిందల పులుగుల తురువియాలో నా కట్టమైల తురువియాలో నా కట్టమై దొడ్లెక్కి నిందల తువాలి నవ్వు సాలూ కలిసిన వియాలో గంగని మలసిన వియాలో అందరినీ కలిసిన గంగను కిసరును వియాలో కడకుండా మియాల గంగని కుసరను వియాల పోతుంది వియాల దిల్లార పోతుంది వియాలి వియాలా దిల్లార పోతుంది వియాల దేవుతుల మర్యాద మరి ఇట్లా ఉండంగా వియాల దేవుతల మర్యాద ఏసిరి బియా చక్కని బల్లవి ఆ పేపర్ పంద్ర లవియాలా బారు ని లవియాలా ఇరణ కష్పాయ వియాలా నా మహా నమయ వియాలా ఇరణ కష్వాదే వియాలా నా మహా నమయ వియాలా నాకట్ల వసలేదు వియాలా ఇట్లనే చె తింటలేడాకుంట పట్టుకొని వియాల తండ్రి వద్దీ కొన్ని పట్టుకోని వియాలి వద్దీకొచ్చాయ్ నియాలి శ్రీమన్నారాయణ పద్యాలు పడుతుండు వియాల శ్రీమన్నారాయణ పద్యాలు పడుతుం అయ్యో నా వియాల అయ్యో మనకు చతుడు రావాడు వియాల శ్రీమన్నారాయణుడు వియాల శ్రీమన్నారాయణ వియాల ఎంత చెప్పిన నాయన వియాల నాకట్లనే వస్తుంది వియాల చె మెల్లగా పిలిచిండు వియాలో తొలమీద కూడా మెల్లగా విలిచిండు వియాల కొకుండా తిరగకుండా వియాల బుద్ధి చెప్తా దాని వియాల కొండ తిరగకుండా మాటలు వియాల మాట్లాడబట్టన వియాల వివిధ మాటలు వియాల మాట్లాడబట్టన వియాల పెద్ద కొండల మిరికెంచు వియాల ఎత్తి వియాల పెద్ద కొండ ఎత్తివైంద్రాని వియాల కొండల మిరికెంచు శ్రీమన్నారాయణని వియాలో యాది చెయ్యకు వాణియాలో శ్రీమన్నారాయణని వియాల నువ్వు చెప్తా ఈయనను వియాలో నా చిన్ని నాయన వియాలో నువ్వు చెప్తా ఈనను నా చిన్ని నాయన వియాలో నా ఇష్టం ఉన్నది వియాలో నేనట్లా వెలుసుతా వియాల నా ఇష్టం ఉన్నది వియాలో నాయాత్మ బడు వియాలో శ్రీమన్నారాయణుడు వియాలో నాయాడు వియాలో శ్రీమన్నారాయణ వియాల మరి ఏమి చేతురవాల అంట ఉన్నాడం అవియాలో మరి ఏమి చేతుర అంట ఉన్నాడం అవార్యవాతిని ఏమి కొడుకునుగున్న వియాల ఓనీయాల ఏమి కొడుకునుగొన్న వేయాల ఓనీ తండ్రి మాట వినడు వియాల కొడుకు యోని కొడుకు వియాల తండ్రి మాట వినడి కొడుకు యవని కొడుకు వియాల సిన్ని రాలో శ్రీమన్నారాయణ్ నియాలో మరచిపోనా కొడుక వియాల శ్రీమన్నారాయణ్ నియాలో మరచిపోనా కొడుక వియాల అయ్యయ్యనా తల్లివి ఏమి కాదు నాకు వియాలో భయపడవ కమ్మ వియాలో వియాలో భయపడవ కోటి పూజలు చేసి వియాలో నేను కానుకుంటున్న వియాలో కోటి పూజలు చేసి వియాలో నేను అనుకుంటున్నా ఇయాల రోజు నా వియాలో విషము దాగిత కొడుక వియాల మరణించితే ఆలో నాకు దిక్కు వర్ర వియాలో మరణించే వియాలో నాకు దిక్కు ఎవరిలో హయ్య నా తల్లివి కోపము గుడి వియాలో ఏమి వియాలో చెప్పిన ముచ్చట వియాలో వియాలో వియాలో శవన బట్టలు చెప్పుత విన వియాలో తాపిలో చెప్పుతావి నా వియాలో గడు గొడు వేసుకుంటూ వియాలో పాలు ఇచ్చినది వియా తల్లి వియాలో వియాలో వియాలో వియాలో సక్కని సాగులు లేవాని వియాలికి ड़नेलाो नूने का गाविने लो नूने का बटिद काियाने